మహావాక్యము భాగవత్యాగ లక్షణ ద్వారా అఖండ ఏకరసమైనటువంటి బ్రహ్మమును బోధిస్తుంది అఖండార్థ బోధకము ఉంది అని ఇంత పూర్వం తెలుసుకుంటూ వచ్చాము ఇక్కడ ఈ అఖండార్థము అనేటువంటి విషయంలో శ్రీ మహాదేవానంద సరస్వతి స్వాముల వారి చేత విరచింపబడినటువంటి శ్రీ అద్వైతింకౌస్తుభీకా సహితత్వానుసంధానము అనేటువంటి గ్రంథము ఆధారంగా చేసుకుని యథామతిగా అఖండా చేద్దాము నను ఘటమానయా ఇత సంగో విశిష్టో వాక్యాసమ్మ నో అఖండవాక్యా క్చిద్ అభ్యుపగమ్యూరిశంక్య సంసర్గస్ శంకాకారుడు అంటున్నాడు స్వామీజీ తత్వమస్యాది మహావాక్యములు అఖండార్థమును బోధిస్తున్నది అని మీరు చెప్తున్నారు కానీ కొంతమంది దానిని స్వీకరించటం లేదు కదా ఎందుకనంటే పూర్వమీమాంసకులు గాని నయ్యాయకులు గాని వాక్యము సంసర్గార్థమును లేదా విశిష్టార్థమును మాత్రమే బోధిస్తుంది కానీ అఖండార్థమును బోధించుట లోకంలో ఎక్కడా కూడా అనుభవంలో లేదు అని అంటారు ఏ విధంగా ఘటం ఆనయ గామ్ ఆనయ అని ఇత్యాది వాక్యాలు వాక్యంలో ఉన్నటువంటి పదములు పరస్పరము ఆకాంక్ష యోగ్యత సన్నిధి అనేటువంటి శాబ్దబోధకు సహకారీ కారణములను తీసుకొని పరస్పరము అనువయించబడి సంసర్గార్థమును బోధిస్తాయి లేదా నీలోత్పలం మొదలైనటువంటి వాక్యాలు పరస్పరము ఇతర గుణము ద్రవ్యముల అయినటువంటి పదార్థాలను వ్యావృత్తి చేస్తూ స్వార్థమును అంటే విశిష్టార్థమును బోధిస్తూ కానీ అఖండార్థమును మాత్రము బోధించవు అలాంటప్పుడు తత్వమసి అనేది కూడా ఒక వాక్యమే కదా మరి వాక్యమైనప్పుడు అఖండార్థాన్ని ఎలా బోధిస్తుంది ఎందుకంటే ఈ విధమైనటువంటి వ్యాప్తి ఉంది ఏమిటి అని ఏదేది వాక్యం ఉంటుందో అది సంసర్గార్థమును కానీ లేదా విశిష్టార్థమును కాని మాత్రమే బోధిస్తుంది అఖండార్థమును బోధించజలదు ఏ విధంగా అంటే ఘటమానయ నీలముత్పలం इत्यादि वाक्य वाले अप्ति चूपेत शंकाकु शंकजेश दाक समझू मूलकर्ता संसर्ग से विशिष्ट से प्रत्यक्षाद विरोधत् तत्वशा वाक्य प्रतिपाद्योग ప్రత్యక్షాది ప్రమాణాల చేత విరోధం కనపడుతున్నందు మహావాక్యములు సంసర్గార్థములు కానీ విశిష్టార్థములు కానీ బోధించవు మరేమనగా అఖండార్థమే బోధిస్తాయి అని ఈ విధంగా సమాధానం చెప్పారు ఈ విషయాన్ని సమర్థిస్తూ శ్రీ జగద్గురు శంకర భగవత్పాదులు కూడా వాక్యవృత్తిలో ఈ విధంగా చెప్పారు సంసర్గో విశిష్టో वाक्यर्थो नमत अखंड वाक्याद संसर्गम विशिष्ट ाक्यार्थम का आचार्य अन गाधरायणाचारुक सर मनगा अखंडक ब्रह्म नात्पर्य उन तदन्यत्म आरंभन शब्दादिभ्य తత్వ సమన్వయాత్ అనేటువంటి సూత్రాల ద్వారా బాధరాయణాచార్యులు సమస్త వేదాంత వాక్యాలకు తాత్పర్యము అఖండయిక రస పరబ్రహ్మమునందే ఉంది అని ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వత ఫలము అర్థబాధోపత్తి చలియం తాత్పర్య నిర్ణయే అని చెప్పిన ప్రకారంగా ఉపక్రమ ఉపసంహారాలు షడ్విధ లింగముల సహాయం చేత త్రీ మహావాక్యం యొక్క తాత్పర్యము అఖండ బ్రహ్మమునందే ఉంది అని వేదాంత శాస్త్రంలో మహావాక్య అర్థంను నిర్ణయం చేయటం జరిగింది అయితే మహావాక్యము అఖండార్థాన్ని బోధిస్తుంది అనే విషయాన్ని ఒప్పుకొని వారు ఎవరైతే ఉన్నారో వారు వారి బుద్ధిగత దోషముల కారణము చేత స్వీకరించుట లేదు భ్రమ ప్రమాద విప్రలిప్స కరణ అపాఠభము అనేటువంటి బుద్ధిగత దోషాల కారణం చేత వాళ్ళు స్వీకరించుట లేదు అది వ్యక్తి యొక్క దోషము కాని వాక్యం యొక్క దోషము కాదు అని ఈ విధంగా సమాధానం చెప్పారు అప్పుడు పూర్వపక్ష ఒకవేళ మహావాక్యము अखंडाराथा बोधते प्रत्यक्ष प्रमाण विरोधी कदा अटाटी ना हम ईश्वर नश्वरुण का निन्न उन्ना अने सर्वाभव सिद्धम प्रत्यक्ष विरोधम एर्पड़ी कदाकूशनी अंटारा जीवन నాకంటే భిన్నమైనటువంటి సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు అయినటువంటి ఈశ్వరుడు మెరుగానే ఉన్నాడు అనేటువంటి లోకానుభవమునకు విరోధం ఏర్పడుతుంది కదా అనంటే సమాధానం ఈ విధంగా చెప్తూ ఉన్నారు ప్రమాణమునకు విరోధమైనటువంటి ఏ ప్రమాణమైనా సరే అది ప్రమాణముగా స్వీకరించబడదు మరేమనగా అది ప్రమాణ ఆభాసం ప్రమాణం వలె కానీ అది ప్రమాణం కాదు ప్రమాణ ఆభాసము ఇక్కడ తత్సమస్య అది మహావాక్యాలు ఏవైతే శృతి ప్రమాణములు ఉన్నావో వాటికి విరోధం గనుక గోచరించినట్లయితే ఆ విరోధి ప్రమాణము ప్రమాణము కాదు ప్రమాణ ఆభాసము అనుకుంటుంది జీవేశ్వరుడు యొక్క భేదము ప్రత్యక్షముంది అని శంకాకారుడు అన్నాడు కదా ఈ విషయంలో శంకాకారుని అడగాలి ఏమని అనంటే ఎక్కడైనా భేదము అనగా అన్యోన్యభావము ప్రత్యక్షము ఉన్నట్లయితే అక్కడ అనుయోగి మరియు ప్రతియోగుల యొక్క ప్రత్యక్షము తప్పనిసరిగా ఉంటుంది ఏ విధంగా ఘట పటోనా అని ఈ విధంగా ఘట పటములకు భేదమును చెప్తున్నాడు ఇక్కడ అన్యోన్య అభావము కదా ఇక్కడ ఘటము పటముందా లేదు పటము ఘటముందా లేదు అన్యము యొక్క అభావము అన్యము ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంది ఏ విధంగా నేత్రేంద్రియం చేత చూస్తున్నాడు ఇది ఘటము ఇది పటము ఈ పటమంటే ఘటము కాదు ఘటమంటే పటము కాదు అని రెండు అంటే ఆ అభావానికి ప్రతియోగి అనుయోగి రెండిటి యొక్క దర్శనం అక్కడ అవుతుంది కాబట్టి భేద దర్శనం కూడా ప్రత్యక్ష ప్రమాణానికి గోచరం అవుతుంది అట్లా ఈశ్వరుడు ఎవరికైనా ప్రత్యక్షం ఉన్నాడా జీవనిష్ట ఈశ్వర భేదము ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షం చేత తెలియబడుతుందా ప్రత్యక్ష యోగ్యం ఉందా ఈశ్వరుడు ఎవరికైనా ప్రత్యక్షం ఉన్నాడా చెప్పండి మరి ఈశ్వరుడు ప్రత్యక్షమే లేకపోతే మరి జీవనిష్ట ఈశ్వర భేదము ఏ విధంగా ప్రత్యక్షం చెప్పండి అనుయోగి ప్రతియోగిల యొక్క జ్ఞానం ఉండాలి ప్రత్యక్షం ఉండాలి భేద ప్రత్యక్షమునకు మరి ఇక్కడ ఈశ్వరుని ప్రత్యక్షం ఉందా లేదు కదా ప్రత్యక్ష యోగ్యమే లేనటువంటి ఈశ్వరుని యొక్క భేదం జీవులు ఏ విధంగా చెప్తున్నావు ఏ విధంగా ధర్మాధర్మములు అంటే పుణ్య పాపాలు ఎవరికైనా ప్రత్యక్షం ఉన్నాయా చెప్పండి మరి వాటి భేదం కూడా ఎవరికి ప్రత్యక్షం ఉండదు కార్యాణం ఏమి ఉంటే ఉండవచ్చు కానీ ప్రత్యక్షం మాత్రము లేవు అట్లే చక్షురాది బాహ్యేంద్రియముల చేత రూపాది పదార్థాల యొక్క ప్రత్యక్షం అవుతుంది కానీ ఆత్మ యొక్క ప్రత్యక్షం అవుతుందా ఈశ్వరుని ప్రత్యక్షం అవుతుందా ఆత్మయందు శబ్ద స్పర్శ రూపరస గంధం మొదలైనటువంటి ఏవైనా ధర్మాలు ఉన్నాయా గుణాలు ఉన్నాయా నేత్రేంద్రియము రూపాన్ని తెలుసుకున్న ఎందు సమర్థం ఉంటుంది మరి ఆత్మయందు రూపం ఉందా లేదు కదా మరి లేకపోతే ఏ విధంగా ప్రత్యక్షమైంది నేత్రానికి ఆత్మ నేత్రేంద్రియానికి ప్రత్యక్ష కాదు అందుకని ఆత్మభేదము కూడా ప్రత్యక్ష యోగ్యము కాదు శుక్షురాది ఇంద్రియాల చేత తెలియబడేది కాదు అశబ్దం అస్పర్శ రూపం అవ్యయం కఠోపనిషత్తు చెప్పిన ప్రకారంగా పరబ్రహ్మం నందు శబ్ద స్పర్శ రూపరసగంధాదులు లేనందువలన స్తోత్రుర్జగ్రాణాది పంచ జ్ఞానేంద్రియాల చేత బ్రహ్మము తెలియబడదు ఎక్కడైతే శబ్దాదులు ఉంటాయో అక్కడే శ్రోత్రాది ఇంద్రియాల యొక్క ఉంటుంది కానీ ఈ శబ్దాదులు పరబ్రహ్మం నందు లేనందువలన ఇంద్రియాల చేత తెలియబడేటువంటిది కాదు కొని మనస్సు చేత ఈ వేదం యొక్క ప్రత్యక్షం అవుతుంది అంటావా ఎందుకంటే నయ్యాయకులు మనస్సు అనేది అంతరింద్రియము గనక ఆ అంతరింద్రియమైనటువంటి మనస్సు చేత ఆత్మ తెలియబడుతుంది అంటారు కానీ వేదాంత సిద్ధాంతంలో మనస్సు ఇంద్రియముగా స్వీకరించబడదు ఎందుకనంటే మనస్సు ఇంద్రియము అని చెప్పుటకు ప్రమాణమేమీ లేదు మరి ప్రమాణం లేనప్పుడు మనసు ఇంద్రియము అని చెప్పుట ప్రామానికము ఎలా అవుతుంది అప్పుడు శంకాకారుడు అంటాడు మనస్సుష్టాని ఇంద్రియాన్ని అని అంటూ భగవంతుడు భగవద్గీతలో పదిహేనో అధ్యాయం ఏడో శ్లోకంలో చెప్పాడా లేదా అని శంకాకారుడు అంటాడు మనస్సు అనేది ఆరవ ఇంద్రియము అని చెప్పాడా లేదా అని శంకాకారుడు శంక దానికి సమాధానం చెప్తూ సిద్ధాంతి అంటాడు ఇంద్రియాల యొక్క సంఖ్య చేతనే ఇంద్రియాలను బోధించాలి అనేటువంటి నియమం ఏమీ లేదు ఇంద్రియము కానటువంటి మనస్సును చేర్చి ఆరవ ఇంద్రియము మనస్సు అని ఈ విధంగా చెప్పుటలో దోషం లేదంటాడు సంఖ్యా పూర్తి కోసము చేర్చి మన శష్టాని చెప్పాడు అంత మాత్రం చేత ఇంద్రియము అని స్వీకరించినట్టు కాదు యమాన పంచమహ ఇడాభక్షయతి అని వైదిక ప్రమాణము ఏం చెప్తుంది అని అంటే ఇడాభక్షణము చేసేటప్పుడు యజమాను చేర్చి ఐదు మంది ఋత్విక్కులు ఇడాభక్షణం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అంత మాత్రం చేత యజమాని ఋత్విక్కు అవుతాడా కాడు కదా సంఖ్యా పూర్తి కోసము చెప్పాడు అట్లా పంచ జ్ఞానేంద్రియాలను చెప్తూ మనసును చేర్చి షష్ఠీంద్రియమని చెప్పారు అంత మాత్రం చేత మనస్సు షష్ఠీంద్రియము కాదు మనస్సు ఇంద్రియంగా స్వీకరించబడదు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే పదో అధ్యాయంలో ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడు ఇంద్రియములలో మనస్సును నేను అన్నాడు అంత మాత్రం చేత మనస్ ఇంద్రియమవుతుందా అక్కడే అధ్యాయంలో నక్షత్రానం అహం శశి అన్నాడు భగవంతుడు నక్షత్రములో నేను చంద్రుణ్ణి అన్నాడు నక్షత్రానాం అహం శశి అని చెప్పినంత మాత్రాన చంద్రుడు నక్షత్రం అయిపోతాడా నక్షత్రముగా స్వీకరించబడతాడా చంద్రుడు నక్షత్రం ప్రమాణం ఉందా లేదు కదా అట్లే మన శిష్టాని కూడా మనస్సు ఇంద్రియం కాదు ఇంద్రియాల భిన్నంగానే ఉంది అందుకని మనస్సు ఇంద్రియంగా వేదాంత శాస్త్రంలో స్వీకరించబడదు మనసు ఇంద్రియము కాదు అని చెప్పుటలో బాధక ప్రమాణం కూడా ఉంది కటోపనిషద్దు చెప్తూ ఉంది ఇంద్రియేభ్యపరా హర్థ అర్థేభ్యస్తపరం మనహ అని చెప్పింది మరి ఇంద్రియాల కంటే శ్రేష్టమైనటువంటిది అర్థములనగా శబ్దాది విషయంలో వాటి కంటే శ్రేష్టమైనటువంటిది మనస్సు అన్నప్పుడు ఇంద్రియాల కంటే వేరుగా చెప్పినట్లయింది కదా మనస్సు ఇంద్రియంగా స్వీకరించినట్లయిందా ఇక్కడ స్వీకరించబడలేదు అట్లే తే ప్రాణ మన సర్వేంద్రియాని చ అని అంటూ ముందకు శృతి కూడా చెప్తుంది కదా ఆత్మ నుండి పంచప్రాణములు ఇంద్రియములు మనస్సు ఉత్పన్నమైన అని ఇంద్రియాలకంటే కంటే భిన్నంగా మనస్సును కూడా వేరుగానే చెప్పడం జరిగింది అందువల్ల ఈ కఠోపనిషత్తు మరి మున్నకోపనిషత్తు అనేటువంటి బాధక ప్రమాణము ఉన్నందువలన మనస్సు ఇంద్రియముగా స్వీకరించబడదు అందుకని మనసు ఇంద్రియము కాదు మరి ఎప్పుడైతే మనస్సు ఇంద్రియము అని సిద్ధించుటలేదో మరి ఆ మనసు చేత ఆత్మ తెలియబడుతుంది అనేది కూడా అర్థత సిద్ధించదు కాబట్టి జీవేశ్వరుల యొక్క భేదము మనస్సు అనేటువంటి ఇంద్రియము చేత గ్రహించుటకు యోగ్యము కాదు ఒకవేళ ఈ జీవేశ్వరుల యొక్క భేదం ఏదైతే ఉందో ఇది ఇంద్రియాల చేత తెలియబడకున్నా మనస్సు చేత తెలియబడకున్నా సాక్షి అని చెప్పండి అని ఈ విధంగా ఒకవేళ శంకాకారుడు అంటే ఏది సాక్షి భాష్యం ఉంటుందో అది స్వప్న పదార్థాల వల్ల ప్రాతిభాషికమై ఉంటుంది ఈ జీవేశ్వరుడు యొక్క భేదం కూడా సాక్షి భాష్యమని స్వీకరించినట్లయితే స్వప్న పదార్థాల వాళ్ళే ఆ భేదము కూడా ప్రాతిభాషికమే అవుతుంది కాబట్టి ఏది ప్రాతిభాషికం ఉంటుందో అది సత్యము కాదు అందుకని ఈ లోకానుభవము జీవేశ్వరుల యొక్క భేద ప్రత్యక్షం ఏదైతే ఉందో ఇది సత్యము కాదు ఈ భేద ప్రత్యక్షము అభేదోధక శృతి వాక్యాల చేత బాధింపబడుతున్నందువలన శృతి విరుద్ధమున్నందువలన జీవేశ్వరుల యొక్క భేద ప్రత్యక్షము కేవలము ఆభాషయే భ్రమయే అని నిర్ణయించబడుతుంది ఇంతే కాకుండా చంద్రుడు మనకు ఆకాశంలో ప్రదేశం మాత్రం కనపడతాడు అంటే బుటన చూపుడు వేలును రెండింటినీ చాచినట్లయితే ఎంత ప్రదేశం ఉంటుందో అంత మాత్రము మనకు ఆకాశంలో చంద్రుడు కనపడతాడు కానీ మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంది చంద్రుని యొక్క పరిమాణము చాలా పెద్దది కేవలం ప్రాదేశిక మాత్రం కాదు అని చెప్తుంది మరి జ్యోతిష్ శాస్త్ర రూప ప్రమాణం చేత ఈ ప్రాదేశిక ప్రత్యక్షము బాధ అయిపోతుంది అట్లే తత్వమస్యాది శృతి ప్రమాణముల చేత నాహర అనేటువంటి భేద ప్రత్యక్షము బాధింపబడుతుంది అందుకని తత్వమస్యాది మహావాక్యాల యొక్క తాత్పర్యార్థమైనటువంటి అఖండార్థమునకు లోక ప్రసిద్ధమైనటువంటి భేద ప్రత్యక్షమునకు విరోధమేమి लेदू अब शुंटंटा स्वामीजी नु एव द्वा सुपर्ण इत्यादि श्रुता जीवपर भेद प्रतिदना कथम महावाक्य अखंडा चेत शंकर अंटाड़ स्वामीजी द्वा सुपर्ण सयुजा सखाया सामन वृक्षे परशस्व जाते तयरण्य पिपल అనసన అన్య అభిచాక శీతి అనేటువంటి ఈ ప్రమాణము శ్వేతాశ్వతరలో ముండకలో అనేక శ్రుతుల్లో వినపడుతున్నందువలన సంసార రూప వృక్షం మిత్రభూతములైనటువంటి రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి అక్కడ ఆ రెండు పక్షులేవి అనగా జీవపక్షి ఈశ్వర ఈ జీవపక్షి సాంసారిక పదార్థాలను సాంసారిక భోగాలను అనుభవిస్తుంది ఈశ్వర పక్షి విషయాలను అనుభవించకుండా ఉపభోక్త అయినటువంటి జీవుని కేవలం నిరీక్షిస్తూ సాక్షి మాత్రముగా ఉంది సంసారమును నియంత్రణము అనగా శాసనం చేస్తుంది అందువల్ల శృతి జీవేశ్వరులకు భేదము స్పష్టంగా చెప్పుచుండడం ద్వారా ఏ విధంగా సంభవిస్తుంది చెప్పండి అని శంకారుడు శంకిస్తున్నాడు స్తవముగా ద్వార్ణ సఖాయ అనేటువంటి ఈ శృతికి తాత్పర్యము జీవేశ్వరుల యొక్క భేద ప్రతిపాదనందు లేదు మరి శృతిలో ఎందుకు చెప్పబడింది అనంటే శృతి మాత అజ్ఞానుల చేత లోకంలో ప్రసిద్ధమైనటువంటి భేద వ్యవహారం ఏదైతే చేయబడుతున్నదో దాన్ని అనువాదం చేస్తూ చెప్పిందే గాని తాత్పర్యం అక్కడ లేదు తాత్పర్యం మరి ఎక్కడుంది అనంటే అఖండ బ్రహ్మము నందే ఉంది ఎందుకనంటే వేదము సకల జీవులకు మోక్షమైనటువంటి ఫలాన్ని ప్రసాదించుట మాత్రమే ప్రవృతమైనందువలన శృతికి భేదం నన్ను తాత్పర్యం లేదు ఎందుకనంటే జ్ఞానాదేవత కైవల్యం అని శృతి చెప్పింది కాబట్టి జ్ఞానం అంటే ఏ జ్ఞానము భేదజ్ఞానమా కాదు ద్వితీయాది వై భయం భవతి ఎదు ఉదరం అంతరం గురితే అత భయం పోతే అని అంటూ భేద నిందక శ్రతి ప్రమాణాలు మనకు వినబడుతున్నాయి కాబట్టి భేదమునందు తాత్పర్యం లేదు భేద జ్ఞానం చేత మోక్షం కలగదు మరే మనగా అభేదజ్ఞానం చేతనే తమస్సాది మహావాక్యాలను విచారం చేయక అఖండాకారమైనటువంటి జ్ఞానము ఉదయించి ఆ జ్ఞానము అజ్ఞాన నివృత్తి ద్వారా సర్వ సర్వదుఖ నివృత్తి పరమానంద రూప ప్రాప్తి అనేటువంటి మోక్షమును కలుగజేస్తుంది కాబట్టి ఆ అద్వితీయమైనటువంటి అఖండమైనటువంటి పరబ్రహ్మములకు సంబంధించినటువంటి జ్ఞానమే మోక్షానికి హేతువుగా ఉన్న వేదమునకు అభేదమునందే తాత్పర్యము ఉంది ఈ ప్రకారంగా తత్వమస్యాది మహావాక్యాల యొక్క తాత్పర్యము అఖండ బ్రహ్మమునందే ఉంది అఖండార్థం ఉంది అని ఈ విధంగా అద్వైత సిద్ధాంతంలో స్వీకరించడం జరిగింది అప్పుడు శంక ప్రాప్తం అవుతుంది ఏమనంటే అఖండత్వం నామ కిం స్వామీజీ ఈ అఖండము అనంటే ఏమిటి చెప్పండి అనంటే అప్పుడు మూలంలో మహాదేవానంద సరస్వతీ స్వాముల చెప్తూ ఉన్నారు అఖండత్వం నామ విజాతీయ సజాతీయ స్వగత భేద శూన్యత్వం అఖండత్వం అని అంటూ చెప్పారు విజాతీయ భేదము కానీ సజాతీయ భేదము కానీ స్వగత భేదము కానీ లేకుండా ఉండున్నటువంటి వస్తువు ఏదో అది అఖండ వస్తువు అది పరబ్రహ్మ వస్తువు అని ఈ విధంగా సమాధానము చెప్పాడు అయితే ఈ అఖండార్థ విచారణ విషయంలో మహాత్ములు వారి వారి విచారణ శైలిని అనుసరించి విచారణ పద్ధతిని అనుసరించి అనేక ప్రకారాలుగా అఖండార్థాన్ని నిరూపణ చేశారు శ్రీ చిత్ వారు అట్లే అద్వైత సిద్ధికారులైనటువంటి శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారి వారి విచారణ ధోరణిని బట్టి చాలా సూక్ష్మంగా గహనమైనటువంటి విచారణ చేశారు ఇక్కడ మహాదేవానంద సరస్వతి స్వాముల వారు తత్వానుసంధానంలో మూడు ప్రకారములుగా తన యొక్క విచారణ శైలిని అనుసరించి అఖండ అర్థాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు మొదలు ఈ విజాతీయ భేదం అంటే ఏమిటి సజాతీయ భేదం అంటే ఏమిటి స్వగత భేదం అంటే ఏమిటి వీటి గురించి తెలుసుకుందాము పంచదశి కారులు రెండో ప్రకరణంలో ఈ విధంగా అంటారు వృక్ష పత్రపుష్ప ఫలాదిషో వృక్షాంతరాస్వజాతీయో నిజాతీయో శిలాదిత అని అంటు ఒక వృక్షంలో వృక్షము ఒకటే అయినప్పటికీ పత్రము పుష్పము ఫలములు శాఖలు మొదలైనటువంటి అవయవ వృక్షములో కనపడుతున్నవి స్వ అనగా వృక్షము స్వగత అంటే వృక్షంలో ఉన్నటువంటి భేదములు ఏవి అంటే పత్రపుష్ప శాఖాదులు పత్రం అంటే పుష్పము కాదు పుష్పం అంటే శాఖ కాదు ఈ విధమైనటువంటి స్వగత భేదము మనకు వృక్షంలో కనపడుతుంది దీనికి ఏమన్నాము స్వగత భేదం సజాతీయ భేదం అంటే ఒక ఆమ్ర వృక్షం ఉందనుకో అంటే మామిడి చెట్టు ఉందనుకోండి ఇంకొకటి అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు అయితే ఈ ఆమ్రవృక్షంలో వృక్షత్వముంది ఎందుకు ఆమ్రవృక్షం కూడా వృక్షమే కదా అట్లే అశ్వత్వ వృక్షంలో కూడా వృక్షత్వం ఉంది అది కూడా వృక్షమే కదా అందుకని ఈ వృక్షత్వ జాతిని పురస్కరించుకొని ఆమ్రవృక్షము అశ్వత్వ వృక్షములో సజాతీయ భేదముంది ఎందుకు వృక్షత్వ జాతి రెండింటిలో ఒకటే ఉంది కానీ ఆమ్ర వృక్షం అంటే అశ్వత్వృక్షం కాదు అశ్వత్వృక్షం అంటే ఆమ్ర వృక్షం కాదు భేదముంది ఎటువంటి భేదం అంటే సజాతీయమైనటువంటి భేదము సజాతీయం అంటే వృక్షత్వం రెండు వృక్షాలే కానీ భేదం ఉంది విజాతీయ భేదము వృక్షమునకు మరియు శిలాదులకు అంటే ఆ వృక్షం దగ్గరే రాళ్ళు మొదలైనటువంటివి ఉన్నాయనుకోండి ఆ రాళ్లకు వృక్షమునకు భేదముందా లేదా ఉంది కదా పరి ఇది ఏ భేదము అనంటే విజాతీయ భేదం ఎందుకు ఆ శిలలలో శిలాత్వ జాతి ఉంటుంది వృక్షంలో వృక్షత్వ జాతి ఉంటుంది కదా వృక్షత్వ జాతి వేరే శిలాత్వ జాతి వేరే భిన్న జాతి మరి భేదం కూడా ఉంది వృక్షం అంటే శిల కాదు శిల అంటే వృక్షం కాదు మరి ఏ భేదం చెప్పాలి దీనికి అని అంటే విజాతీయ భేదం సరే ఇప్పుడు పరబ్రహ్మము విజాతీయ సజాతీయ స్వాగత భేద శూన్యమున్నందున అఖండముంది అని తెలుసుకుంటూ వచ్చాం కదా అఖండం యొక్క ఇప్పుడు బ్రహ్మము ఈ మూడు భేదాలను తెలుసుకుందాము బ్రహ్మమునకు మరియు బ్రహ్మ భిన్నమైనటువంటి అనాత్మ జడ రూపమైనటువంటి ప్రపంచం ఉంది కదా మరి अनात्मत्व आत्मत्वने विजातीय मन कदा अंदव विजातीय भेदू उ स्वीक योग्यमुका ब्रह्म भिन्न सर्व प्रपंच प्रपंचाने कभी माया अथवा अविद्य इवन कल्वर मिथ्याभूतम उन्दना मरी అనాత్మను పురస్కరించుకుని విజాతీయ భేదం ఏదైతే అది కూడా మిథయే కాబట్టి సత్యవస్తు ఆత్మకు పరబ్రహ్మమునకు మరియు మిథ్యాభూతమైనటువంటి ప్రపంచమునకు విజాతీయ భేదము కూడా కల్పితమే వాస్తవం కాదు సత్యవస్తువైనటువంటి పరబ్రహ్మమునకు కల్పితమైనటువంటి ప్రపంచమునకు విజాతీయ భేదము చెప్పుటకు వీలు కాదు అని అంటూ శ్రీ మాధవాచార్యుల వారు స్వానుభావదర్శిలో నూట యాభై తొమ్మిది శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారు సతోరిహి పరికల్పనీయ భేదము రెండు విద్యమానమై ఉన్నటువంటి వస్తువులయందే చెప్పుటకు వస్తుంది కాని నా అసతహ సతోహో కల్పిత వస్తువునకు సత్య వస్తువునకు విజాతీయ భేదము సంభవించదు ఏ విధంగా గంగోదకష అత మృగోదకంగా జలమునకు మరి మృగజలమునకు భేదము చెప్పుట సంభవమా మృగజలము అది అత్యంత అభావం లేనే లేదు లేని వస్తువుకు ఉన్న వస్తువు అయినటువంటి గంగా జలమునకు భేదం ఎలా చెప్ప చెప్పగలము రెండు వస్తువులు విద్యమానం ఉంటే ఆ రెంటిలో ఇదంటే అది కాదు అదంటే ఇది కాదు అని అంటూ అన్యోన్యాభావ రూపమైనటువంటి భేదము చెప్పవచ్చు కానీ మృగజలము అత్యంత అభావం ఉన్నది లేనేలేదు ఆ లేనటువంటి మృగజలమునకు మరియు విద్యమానమైనటువంటి గంగా జలమునకు భేదము ఎలా సంభవిస్తుంది కథం భేద వాస్తవత మూపైతి వాస్తవ భేదం ఏ విధంగా సంభవిస్తుంది అని ఈ విధంగా పరబ్రహ్మమునకు ప్రపంచమునకు విజాతీయ భేదము సంభవించదు అన్యోన్యాభావం సంభవించదు అని ఈ విధంగా చెప్పారు అట్లే సజాతీయమైనటువంటి భేదం ఉందా అని విచారించినట్లయితే జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరు కూడా చైతన్యమే కదా మరి చైతన్యం నందు భేదం యొక్క ప్రతీతి అవుతుంది అట్లే బ్రహ్మ విష్ణు రుద్రుడు మొదలైనటువంటి చైతన్య భేదాలు మనకు పురాణాల్లో కూడా వినపడుతున్నాయి అంటే చైతన్యం నందు భేదం ఉంది ఎందుకు జీవుడు చైతన్యమే ఈశ్వరుడు చైతన్యమే బ్రహ్మ చైతన్యమే విష్ణువు చైతన్యమే రుద్రుడు చైతన్యమే కాబట్టి ఈ చైతన్యం అనేది అందరిలో ఉండడం చైతన్యత్వం అనేటువంటిది సజాతీయం ఉన్నది భేదం కూడా ఉంది జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అనేటువంటి భేదం కూడా ఉంది అందుకని ఇది సజాతీయ భేదము అని ఈ విధంగా ఒకవేళ శంకాకారుడు శంకించవచ్చు కానీ ఈ భేదము వాస్తవ భేదము కాదు మరే మనగా ఔపాధిక భేదమే ఉపాధి సంబంధం వల్ల వచ్చినటువంటి భేదమే కానీ వాస్తవిక భేదము కాదు ఏ విధంగా ఆకాశము ఒకటే కదా ఎన్ని ఆకాశాలున్నాయి చెప్పండి ఒకటే కదా ఆ ఒకే ఆకాశంలో మనము ఘటాకాశం అంటాము మఠాకాశం అంటాము కుడ్డాకాశం అంటాము పశువుల ఆకాశం అంటాము ఇట్లా అనేకమైనటువంటి ఉపాధులను పురస్కరించుకొని తత్తత్ ఆకాశ భేదాన్ని మనము చెప్తున్నామే కానీ ఆకాశంలో వాస్తవంగా భేదం ఉందా ఈ ఉపాధులను తొలగించినట్లయితే ఆకాశాలు అనేకమా ఏకమా ఒకటే కదా మరి అనేక आकाश व्यवहार जो उपाधि आकाश व्यवहार वास्तव में आकाश अट्ले चेतन अविद्या तत्कार दघातम माया तत्क्य प्रपंच पुरस्क जीवड़ ईश्वर अने व्यवहार భేద వ్యవహారం జరుగుతున్నదే కానీ వాస్తవంగా ఈ అవిద్యా కానీ తత్కార్యమైనటువంటి దేహాదులు కానీ మాయా గాని మాయాకార్యమైనటువంటి ప్రపంచము కానీ ఇవన్నీ కూడా వాస్తవములు కాదు మరేమనగా కల్పితములు ఎందుకు నేహ నానాస్తి కించన అత అన్యదార్థం అని ప్రమాణాలు చెప్తూ ఉన్నందులన మరియు మహాత్ముల యొక్క అనుభవం ఉన్నందువలన మరియు స్వప్న దృష్టాంతము రజు సర్పము సుక్తి రజతము మొదలైనటువంటి దృష్టాంతాల చేత యుక్తుల చేత విచారం చేసినట్లయితే ఈ దేహాధిక ప్రపంచము ఏదైతే ఉందో ఇది స్వప్న పదార్థాల కల్పితము వాస్తవము కాదు చైతన్యం నందు మాయే కల్పితము కాబట్టి మాయే అనిర్వచనీయం కాబట్టి మిథ్యా కాబట్టి తత్ కార్యము కూడా మిథ్యయే అందువల్ల ఈ ఉపాధులు కూడా మిథ్యనే కాబట్టి మిథ్య అయినటువంటి చేత ఏ భేద వ్యవహారం జరుగుతున్నదో జీవేశ్వరులకు అది కూడా మిథ్యయే వాస్తవం కాదు మరే అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమే సత్యము ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ అని సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం పరబ్రహ్మనంటూ మనకు బ్రహ్మమును అఖండస్వరూపముగా శృతి చెప్పుచుండడం ద్వారా సజాతీయ భేదము లేదు నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్ధం నిరంజనం కేవలం నిర్గుణశ్చ అసంగోయం పురుష నిర్వగత స్థానంలో అచలొయం సనాతన ఇది శ్రుతిస్మృతి అవయవ గూణ క్రియా జాతి సంబంధ ప్రతిషేన సృష్ట్యాదివాక్యై జ్ఞాయమాన అవయవకునాదీనా శ్రుతి ప్రతిపాద్యవ మాయాకల్పిత ఇవామణ స్వగతేదశ నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అనేటువంటి శ్వేతశ్వతర్రుతి మరియు సాక్షి చేత కేవలం నిర్గుణ అనేటువంటి శ్వేతశ్వేతర శృతి అసంగోయం పురుష అనేటువంటి గృహదారణ్యక శృతి నిత్యా సర్వగత స్థానం అచలోయం సనాతన అని అంటూ భగవద్గీత ప్రమాణం వీటన్నిటి చేత పరబ్రహ్మం నాకు లేవు నిష్కలం అంటే కళ అంటే అవయవం నిష్కలం అంటే నిరవయము అని చెప్పినట్లయింది నిష్క్రియం అంటే పరమాత్మ ఎందు క్రియా లేదు నిర్గుణం అని అంటే పరమాత్మ ఎందు గుణము లేదు మరి పరమాత్మ ఏకము కాబట్టి దానికి ఎందు జాతి లేదు అనేకానుగతమైనటువంటి ఏక ధర్మమునకు జాతి అంటారు అనేక గోవులలో గోత్వం జాతి ఉంటుంది ఎందుకు గోవులు అనేకం కాబట్టి అనేక గోత్వం ఒక జాతి ఉన్నందున గోవత్వమును జాతిగా స్వీకరిస్తారు నైయాయకులు అట్లా అనేక పరమాత్మలు లేవు కదా ఒకే పరమాత్మ ఉండందువలన దాని ఎందు జాతి లేదు వ్యక్తేర వేదస్తుల్యస్థం అని అంటూ ఉదయనాచార్యులు కూడా జాతి బాధక హేతువులలో ఒకే వస్తువు జాతి ఉండదు అని చెప్పారు అందువల్ల పరమాత్మ ఏకము కాబట్టి ఒకే వస్తువు జాతి ఉండదు కావున పరమాత్మకు జాతి లేదు మరి సంబంధము దిష్టమునందే సంబంధం ఉంటుంది అంటే రెండు వస్తువులందే సంబంధం ఉంటుంది కాబట్టి మరి రెండో వస్తువే లేదు పరమాత్మ కంటే భిన్నంగా మరి సంబంధం ఏం సంబంధం చెప్తావు చెప్పు ఏ సంబంధం ఉంటుందో చెప్పు పరమాత్మ భిన్నమైనటువంటి రెండో వస్తువే లేదు సంబంధము ఏ విధంగా చెప్పగలము కాబట్టి పరమాత్మ అవయవాలు లేవు గుణము లేదు ప్రియా జాతి లేదు సంబంధము లేదు అని ఈ విధంగా శ్రీ సురేశ్వరాచారుల వారు నిష్కర్మ సిద్ధిలో సృష్టి గుణక్రియ జాతి రోడయశబ్దహేతవహత్మన్యన్యతమో తే నాత్మానాభిధీయతే అని ఈ విధంగా చెప్పారు ఈ విధంగా శృతులన్నీ నిషేధిస్తూ ఉన్నాయి కాబట్టి మరి అక్కడక్కడ పరమాత్మకు గుణములు కూడా చెప్పబడ్డాయి అవయవాలు కూడా చెప్పబడ్డాయి కదా అని అంటే అక్కడ శృతికి ప్రతిపాదించేటువంటి తాత్పర్యం లేదు ఎందుకనంటే ఈ అవయవాలు గుణాలు మొదలైనటువంటివన్నీ కూడా మాయా కల్పితములు కాబట్టి మిథ్యాభూతములై ఉన్నందులన పరమాత్మ ఎందు అవయవ భేదం సిద్ధించడం స్వగత భేద శూన్యము పరమాత్మ అని ఈ విధంగా విజాతీయ భేదము లేదు సజాతీయ భేదము లేదు మరి స్వగత భేదము కూడా లేదు కాబట్టి విజాతీయ సజాతీయ స్వగత భేదశూన్యత్వం అఖండత్వం అనేటువంటి లక్షణము పరమాత్మకు సిద్ధిస్తుంది ఈ విషయాన్ని మూలంలో ఈ విధంగా చెప్పారు సర్వస్య ప్రపంచస్య బ్రహ్మ వ్యతిరిక్త కల్పితత్వేనా విద్యాత్వాత్ విజాతీయ భేదశూన్యత బ్రహ్మ వ్యతిరేక్తమైనటువంటి సర్వ ప్రపంచము కల్పితం ఉన్నందువలన మిథ్యాయి ఉన్నందువలన కల్పితమైనటువంటి ప్రపంచమునకు అకల్పితమైనటువంటి పారమార్థికమైనటువంటి పరబ్రహ్మమునకు విజాతీయ భేదము సంభవించదు మరియు జీవేశ్వరులకు భేదం కనపడుతుంది కదా జీవ భేదం కనపడుతున్నది కదా అంటే సజాతీయ భేదం ఉంది కదా అనంటే జీవ పరమాత్మనోహో అత్యంత ఐక్యాత్ సజాతీయ భేద శూన్యత జీవ పరమాత్మలకు అత్యంత అభేదము ఉన్నందులన తత్వమస్యాది మహావాక్యాల చేత నిర్ధారణ చేయబడుతున్నందులన జీవ బ్రహ్మలు అత్యంత ఐక్యములు అంటే జీవుడు బ్రహ్మము ఇద్దరు భిన్నులు కాదు మరేమనగా ఒక్కరే ఉపాధి భేదం చేత భేదము కల్పితమై ఉంది కాబట్టి ఆ భేదం సత్యం కాదు కాబట్టి జీవేశ్వరులకు సజాతీయ భేదము సంభవించదు అని స్వజాతీయ భేదాన్ని నిరాకరించారు మరియు ఏకరసత్వాత స్వగత భేద శూన్యత ఏకరసమే ఉన్నందువలన నానా రసము లేనందువలన స్వగత భేదము కూడా పరమాత్మయందు లేదు అని సమాధానం చెప్పారు అయితే ఈ అఖండ లక్షణంలో స్వగత భేద శూన్యత్వం అఖండత్వం అని ఇంతే చెప్పినట్లయితే సాంఖ్యులు చెప్తున్నటువంటి ఆత్మయందు అతివ్యాప్తి దోషం వస్తుంది ఎందుకనంటే సాంఖ్యులు కూడా ఆత్మను నిరవయవము నిర్గుణము నిష్క్రియము అని ఈ విధంగా వాళ్ళు స్వీకరిస్తారు కాబట్టి స్వగత శూన్యము సంఖ్యలు కూడా స్వీకరిస్తున్నారు కాబట్టి సాంఖ్యుల యొక్క ఆత్మయందు అఖండం యొక్క లక్షణము అతివ్యాప్తం అవుతుంది తద్వారణాయ సజాతీయ వ్యక్తి ఈ సాంఖ్యల యొక్క ఆత్మయందు అఖండ లక్షణము అతివ్యాప్తమవుతున్నందువలన దాన్ని నిరాకరించడం కోసము సజాతీయ భేదరహితము కూడా ఉండాలి అప్పుడే అది అఖండమనబడుతుంది అని చెప్పారు ఎందుకనంటే సాంఖ్యులు ఆత్మను నిర్గుణము నిష్క్రియము నిరవయము అని అంగీకరిస్తారు కానీ జీవ నానత్వాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి సజాతీయమైనటువంటి భేదాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నందువలన సజాతీయ భేదశూన్యత్వం అని చెప్పినట్లయితే వారి యొక్క ఆత్మీయంలో అతివ్యాప్తి దోషము నివారింపబడుతుంది అందుకని నా అతివ్యాప్తి అని చెప్పాడు ఒకవేళ సజాతీయ స్వాగత భేదశన్యత్వం అఖండత్వం అని ఇంతే చెప్పినామనుకోండి అప్పుడు ఆకాశంలో అతివ్యాప్తి అవుతుంది ఎందుకు అని అంటే ఆకాశంలో సజాతీయమైన ఆకాశము కూడా వేరే ఆకాశముందా లేదు మరి ఆకాశంలో అవయవ భేదాలు ఏవైనా ఉన్నాయా లేవు అందుకని సజాతీయ భేదశూన్యత మరి స్వగత భేదశూన్యత ఆకాశంలో ఉంటుంది కాబట్టి అఖండ లక్షణం ఆకాశంలో అతివ్యాప్తం అవుతుంది ఆ అతివ్యాప్తి దోషాన్ని నివారించడం కోసము విజాతీయ భేదశూన్యత్వం అని కూడా మరొక విశేషణాన్ని జోడించాలి అప్పుడు ఆకాశంలో అతివ్యాప్తి దోషము రాదు ఎందుకనంటే ఆకాశానికంటే విజాతీయమైనటువంటి వాయువాదులు ఉన్నాయి కదా ఆకాశం కంటే భిన్నమైన వాయుభూతము అన్యభూతము జలభూతము పృథ్వీభూతము మొదలైనటువంటి విజాతీయములు ఉన్నందువలన దానికి విజాతీయ భేద శూన్యత లేదు మరేమనగా విజాతీయ భేదమే ఉంది अंदा अखंड लक्षण विजातीय भेद शून्य निवेश आकाश अति व्या अखंड लक्षण विजातीय भेद शून्यत्म अंतमात्रातीय भेद स्वागत भेदम स्वीक अकमेवा द्वितीय ब्रह्म अनेक अद्वैत श्रुति की विरोधी अंदकनी సజాతీయ భేద శూన్యత్వం మరియు స్వగత భేద శూన్యత్వం అని ఈ విధంగా చెప్పినట్లయితే బ్రహ్మమునందు ఏకరసత్వ సిద్ధి అవుతుంది అఖండత్వ సిద్ధి అవుతుంది ఈ ప్రకారంగా బ్రహ్మము అఖండ స్వరూపముంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు వేరే ప్రకారం చేత అఖండ లక్షణాన్ని చేస్తున్నారు గ్రంథకర్త అథవా అంటూ త్రివిధ పరిచ్ఛేద శూన్యత్వం అఖండత్వం అని ఈ విధంగా మరొక లక్షణాన్ని చేశాడు త్రివిధ పరిచ్ఛేదం అంటే మూడు విధములైనటువంటి పరిచ్ఛేదము లేనిది ఏదో అది అఖండ స్వరూపము అఖండార్థము అని లక్షణం చేశాడు మూడు విధాల పరిచ్ఛేదాలు ఏ విధంగా ఉంటాయి అనంటే దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము అని మూడు ప్రకారాల పరిచ్ఛేదం ఉంటుంది అయితే త్రివిధ పరిచ్ఛేద శూన్యం అఖండం అని ఈ విధంగా తెలుసుకున్నకు పూర్వము మనము ఈ మూడు పరిచ్ఛేదాల యొక్క స్వరూపం ఏమిటి కొంచెం తెలుసుకున్నాము అత్యంత అభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది దేశ పరిచ్ఛేదము గలదై ఉంటుంది ఏ విధంగా ఘటత్వాది ధర్మాలు పటరూప పదార్థంలో అత్యంత అభావాలు ఉంటాయి కదా ఘటత్వము పటంలో ఉందా పటంలో పటత్వం ఉంటుంది కానీ ఘటత్వం ఉండదు అందుకని పటంలో ఘటత్వాది ధర్మాలు అభావమున్నాయి ఏ విధమైన అభావము అంటే అత్యంత అభావము ఎప్పుడూ ఉండవు మూడు కాలాల్లో ఉండేటువంటి అభావానికి అత్యంత అభావం అంటారు ఏ కాలంలో కూడా పటంలో ఘటత్వాది ధర్మాలు ఉండవు కాబట్టి పటంలో ఘటత్వాది ధర్మాల అత్యంత అభావము ఉన్నాయి ఈ అత్యంత అభావానికి ప్రతి ఎవరు అని అంటే ఘటత్వాది ధర్మాలు అందుకని ఈ ఘటత్వాది ధర్మములయందు ఉండేటువంటి ఏ పరిచ్ఛేదముదో అంటే అత్యంత భావానికి ప్రతిత్వం ఏదైతే ఉందో ఇది దేశ పరిచ్ఛేదము అనపడుతుంది అంటే పటము అనేటువంటి ఒక దేశంలో ఘటత్వాది ధర్మాలు అత్యంత భావం ఉన్నాయి కాబట్టి ఆ అత్యంత భావానికి ప్రతి ఘటత్వాది ధర్మాలు దేశ పరిచ్ఛేదము కలవై ఉన్నవి అని తెలుసుకోవాలి అంటే అత్యంత భావానికి ఏది ప్రతియోగిం ఉంటుందో అది దేశ పరిచ్ఛేదం వలదై ఉంటుంది నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అనేటువంటి శృతి ప్రమాణాలను ఆధారంగా చేసుకొని విభు అంటే సర్వవ్యాపకం కాబట్టి అన్ని దేశాల్లో ఉంది కాబట్టి దానికి దేశ పరిచ్ఛేదం లేదు పరమాత్మ అన్ని దేశాల్లో ఉన్నందువలన దేశ దేశ పరిచ్ఛేదము అత్యంత భావానికి ప్రతియోగివము అనేది లేదు పరమాత్మ ఎక్కడ లేడు ఏ దేశంలో అభావం ఉన్నాడు చెప్పండి అన్ని దేశాల్లో ఉన్నాడు కాబట్టి బ్రహ్మం యొక్క అత్యంత అభావము ఎక్కడా కూడా సిద్ధించడం ద్వారా దానికి దేశ పరిచ్ఛేదం లేనందు వ్యాపకం అట్లే కాల పరిచ్ఛేదం ఏ విధంగా ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ఏ ప్రతి ఉంటుందో అది కాల పరిచ్ఛేదం గలదై ఉంటుంది ఏ విధంగా ఒక ఘటము తన ఉత్పత్తి కంటే పూర్వము తనకు ఉపాధాన కారణమైనటువంటి కపాలముల ఎందు అభావం ఉంది ఈ అభావానికి ఏమంటారు ప్రాగ్ అభావం అంటే ఉత్పత్తి కంటే పూర్వము కార్యం యొక్క ఉపాదాన కారణం ఉన్నటువంటి అభావానికి ప్రాగ్ అంటారు మరియు నాశనమైన తర్వాత కపాలముల ఎందు దాని యొక్క అభావం ఉంటుంది అందుకని నాశోత్తర కాలం నందు ఏ అభావం ఉంటుందో దానికి ప్రధ్వంస్వభావము అంటారు అంటే ఒక ఘటానికి ప్రాగభావము ఉంటుంది నాశనమైన తర్వాత ప్రధ్వంస్వభావం కూడా ఉంటుంది అన్నప్పుడు ఈ ఘటము ప్రాగభావానికి ప్రధ్వంస్వభావానికి ప్రతియోగి అనపడుతుంది ఈ ప్రాగ్ అభావ ప్రధ్వంస్వభావాలకు ఏది ప్రతియోగి ఉంటుందో అది కాలపరిచ్ఛేదం గలది ఉంటుంది అంటే పూర్వకాలంలో లేదు మరి ధ్వంసమైన తర్వాత కూడా లేదు అంటే అన్ని కాలాల్లో ఉంటలేదు వర్తమానంలో ఉంది కానీ పూర్వంలో లేదు మరియు నా సోత్తర కాలంలో లేదు అంటే దీనికి ఒక కాల మర్యాద ఉంది కాబట్టి కాల పరిచ్ఛేదము ఘటానికి ఉంది అని తెలుసుకోవాలి అట్లే అన్యోన్యభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది వస్తు పరిచ్ఛేదం గరదై ఉంటుంది ఏ విధంగా ఘటం భేదము పటము నందు ఉంది పటం యొక్క భేదము ఘటము నందు ఉంది ఎందుకు ఘటం అంటే పటము కాదు పటం అంటే ఘటము కాదు అన్యం అన్యం యొక్క అభావానికి అన్యోన్య అభావము అంటారు ఘటం పటం యొక్క అభావం చెప్పినప్పుడు దేని అభావాన్ని చెప్తున్నాము అదే ఆ అభావానికి ప్రతివేగి ఉంటుంది కాబట్టి పటము ఆ ఘటము నందు అభావానికి ప్రతివేగి అట్లా పటం నందు ఘటం యొక్క ఘటము ఆ అభావానికి ప్రతియోగి అనబడుతుంది అంటే అన్యోన్యభావానికి ప్రతియోగి ఘటము పటము ఉన్నందువలన ఈ అన్యోన్యభావానికి ప్రతియోగులై ఉన్నటువంటివి ఉంటాయో వాటిల్లో వస్తు పరిచ్ఛేదం ఉంటుంది అంటే ఘటరూప వస్తువు అంటే పటము అనేటువంటి వస్తువు కాదు పటరూప వస్తువు అంటే ఘటరూప వస్తువు కాదు అంటే ఒక వస్తువు నందు ఇంకొక వస్తువు యొక్క అభావం ఉన్నందున అన్ని అన్ని అభావం ఉన్నందున వీటిలో వస్తు పరిచ్ఛేదము ఉంటుంది అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు లేదు కదా అందుకని దీనికి వస్తు పరిచ్ఛేదం అంటారు ఈ ప్రకారంగా దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము దీని ఎందైతే లేవో అది అఖండము అని అఖండం యొక్క లక్షణం చేసి ఈ అఖండ లక్షణంతో లక్షితమైనటువంటిది ఎవరు అని అంటే పరబ్రహ్మము ఎందుకు పరబ్రహ్మమునందు త్రివిధ పరిచ్ఛేదము లేనందు పరబ్రహ్మము అఖండార్థము అని చెప్పినట్లయింది పరబ్రహ్మము త్రివిధ పరిచ్ఛేద రహితము అని అంటూ శ్రీ విద్యారణ్య గురు దేవులు వివేక ప్రకరణము మూడవ ప్రకరణము मुफ मुफ आरो श्लोकाधर न व्यावादेश अतो नि न वस्तु सर्वात्म आनंद्यम ब्रह्म निस्त्रिधा निभुम सर्वगत सुसूक्ष्म आकाशवत्सर्वगत नि चेतनश्चेतनाद यदय आत्मा हि ये బ్రహ్మైవేదం సర్వ ఇత్యాదిశ్రుతిషు వ్యాపిసర్వాత్మత్వ్రతిపాదనా బ్రహ్మణి అప్పుత్యం దేశకాలు వస్తుపరిచ్ఛేదరాహిత్యం అభ్యుపేత్యం వ్యాపిత అంత నిత్యం విభుం సర్వతం సుసూక్ష్మం ఆకాశవత్సర అని ఏ విధంగా చెప్పిన శృతులను ఆధారంగా చేసుకొని పరమాత్మ సర్వవ్యాపకముంది అని చెప్పుట వలన దేశ మర్యాద దేశ పరబ్రహ్మమునకు లేదు అని సూచించడమైనది నిత్యో నిత్యానం చేతనశ్చేతనా అని చెప్పుట వలన నిత్యం అనగా ప్రాగ్ ప్రధ్వంసభావ అని చెప్పిన లక్షణానుసారంగా కాల పరిచ్ఛేదం లేదు అని చెప్పినట్లయింది మరి విధం సర్వం ఏదయా ఆత్మ సర్వం హీత బ్రహ్మ బ్రహ్మ వేదం సర్వం అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మ సర్వాత్మ అయి ఉన్నందువలన అన్ని వస్తువుల ఎందు అన్ని వస్తువుల యొక్క స్వరూపమై ఉన్నందువలన సర్వానిష్టూతమై ఉన్నందువలన వస్తు పరిచ్ఛేదము ఆత్మకు లేదు అని ఈ విధంగా దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితము పరబ్రహ్మము అని చెప్పబడింది అదే విషయాన్ని యుక్తితో నిరూపిస్తూ ముప్పై ఆరో శ్లోకంలో చెప్తున్నాడు దేశ కాలాన్య వస్తూనా కల్పిత మాయయా నా దేశాదికృత బ్రహ్మానంత్యం స్ఫుటం తత నేవలం శృతితూ యుక్తిత అది పరబ్రహ్మము త్రివిధ పరిచ్ఛేదరహితమాని కేవలం శృతుల చేతనే నిశ్చయింపబడటం లేదు మరేమనగా యుక్తుల చేత కూడా త్రివిధ పరిచ్ఛేదరహితము అని నిర్ణయించబడుతుంది పరిచ్ఛేద హేతనా దేశకాళవ మాయా కల్పితా గంధర్వనగరాది గగనస్ ఇవ నా దేశాది పారమాతిక పరిచ్ఛేదో బ్రహ్మణి సంభవతి మరి దేశ పరిచ్ఛేదము కాలపరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదమునకు కారణమేమి అనంటే మాయా మరి మాయే స్వత కల్పితమున్నందువలన మాయా కల్పితమైనటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేదములు కూడా కల్పితమే అయినందువలన ఆకాశం నందు గంధర్వ నగరాదులు ఏ విధంగా కల్పింపబడ్డాయో అట్లే ఈ దేశ కూడా బ్రహ్మము నందు మాయా కల్పితములు కాబట్టి మరి దేశ కాలాదుల చేత పరిచ్ఛేదం ఏదైతే చెప్పబడుతుందో అది కూడా కల్పితమే కావున బ్రహ్మం నందు పారమార్థికమైనటువంటి సంభవించదు ఎత అత ఎందువల్ల పరమార్థికమైన పరిచ్ఛేదం సంభవించదో అందువలన బ్రహ్మని ఆనంత్యం తావద్ వ్యక్తమేవా బ్రహ్మ ఉన్నందు దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమనప్పుడు ఆనంత్యము సుస్పష్టమవుతున్నది తదేతత్ సత్యం ఆత్మా బ్రహ్మైవ బ్రహ్మ ఆత్మా అత్రం నా విచికిస్యం ఓం సత్యం ఆత్మా నృసింహో దేవో బ్రహ్మభవతి అయమాత్మ బ్రహ్మ ఇత్యాది శ్రుతి ఆత్మన బ్రహ్మ అభేద ప్రతిపాదనాత్ తనంత్యం సిద్ధమితి తాత్పర్యం జీవబ్రహ్మల యొక్క ఏకత్వమును చెప్పేటువంటి శృతులను ఆధారంగా చేసుకొని పరబ్రహ్మమే జీవుడు కాబట్టి బ్రహ్మం ఏ విధంగా త్రివిధ పరిచ్ఛేదరహితమీ అనంత్యమై ఉన్నాడో అట్లే ఈ ప్రత్యేకాత్మ కూడా త్రివిధ పరిచ్ఛేద రహితమై అనంత్యమై ఉంది అని ఈ విధంగా సిద్ధమైంది దేశకాల వస్తు పరిచ్ఛేద రహితత్వం అఖండత్వం అనేటువంటి లక్షణము బ్రహ్మమునకు సిద్ధిస్తుంది సదాహమేతం అజరం పురాణం సర్వాత్మకం సర్వగతం విభుత్వాత్ బ్రహ్మము అజరము పురాణము మరియు సర్వుల యొక్క ఆత్మస్వరూపము వ్యాపకము సర్వగతము అనేటువంటి విశేషణాల చేత దేశ వస్తు పరిచ్ఛ రహిత చెప్పినట్లయింది అందుకని అఖండ లక్షణము బ్రహ్మమునకు అనువయించుకున్నందు అఖండార్థము అని నిరూపణ చేయడం జరిగింది లేక అఖండార్థం యొక్క లక్షణాన్ని ఇంకో ప్రకారంగా చేస్తూ ఉన్నాడు అవిశిష్టమ పర్యా అనేక శబ్ద ప్రకాశితం ఏకం వేదాంత నిష్ణా అఖండం ప్రతి పేది రే కల్పతరుకారులైనటువంటి అమలానంద సరస్వతి స్వాముల వారు చెప్పినటువంటి అఖండ లక్షణాన్ని తీసుకొని చెప్తూ ఉన్నాడు ఆపర్యాములైనటువంటి అనేక శబ్దముల చేత ఏ వస్తువు ప్రకాశింపబడుతూ విశిష్ట భావం లేకుండా ఏకమై ఏ వస్తువు ఉంటుందో అది అఖండం అని ఈ విధంగా శ్లోకార్థం ఈ విషయాన్ని తత్వ ప్రదీపికలో శ్రీ శిక్షుకాచార్యుల వారు కూడా అఖండార్థం యొక్క లక్షణము ఈ విధంగా చేశారు సంసర్గీ సమ్యేతుఖండార్థతాతిపదిత అర్థత వాక్యంలో సంసర్గ అవిషయక సమ్య జ్ఞానమునకు హేతుత ఏదైతే ఉందో అదే అఖండార్థము లేక అపర్యా పదములకు ఏక ప్రాతిపదికార్థత ఏదైతే ఉందో అది అఖండార్థము అని అంటూ చెప్పారు దాని యొక్క విచారణ చాలా సూక్ష్మంగా ఉంటుంది విశేషంగా తెలుసుకోవాలనుకుంటే చిచ్చులో తత్వ పెద్దకలో తెలుసుకోవచ్చు తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైనటువంటి మహావాక్యాల్లో ఉన్నటువంటి తత్వం మొదలైనటువంటి शब्द वाट वाच्यार्थम भिन्न भिन्नम तत्पदा वाच्यार्थम सर्वजज्ञत्वादी परोक्ष धर्म विशिष्ट ईश्वर चैतन्य तम पदम वाच्यार्थम अपरोक्ष अलज्ञत्वादी धर्म विशिष्ट जीव चैतन्यबी तत् म शब्द को वाच्यार्थम भिन्न भिन्न उल्ला पर्याय शब्दम का परगण्च पर्याय शब्दमटा और अर्थाने बोध अनेक शब्द उ पर्याय शब्द कलश अन अट्ठा घटमना कुंभम कलशम కుండని అంటే కుండ అనేటువంటి అర్థం ఒకటే ఆ ఒకే అర్థాన్ని బోధించేటువంటి అనేక పదాలు ఉన్నాయి ఘట కుంభ కలశ అని వీటికి ఏమంటారు పర్యాయ శబ్దములు అంటారు ఎందుకు ఒకే అర్థమును బోధిస్తున్నందువలన కానీ ఇక్కడ తత్పదానికి అర్థము వేరే తొమ్మి పదానికి అర్థము వేరే ఈశ్వర చైతన్యము జీవ చైతన్యములు కాబట్టి ఇవి పర్యాయ శబ్దములు కావు అపర్యాములై ఉన్నాయి ఈ శబ్దాల చేత ఏదైతే బ్రహ్మము ప్రకాశింపబడుతున్నదో మరియు విశిష్ట భావ రహితమై బ్రహ్మం ఉన్నందువలన ఎందుకు కేవల నిష్ప్రకారకమైనటువంటి శుద్ధ స్వరూపమైనటువంటి ఏకరసమైనటువంటి బ్రహ్మ స్వరూపమాత్ర బోధకములై ఉన్నందువలన దత్తమసారి మహావాక్యాలు ఇవి విశిష్టార్థ బోధకములు కావు అందుకని విశిష్ట భావ రహితమై బ్రహ్మం ఉన్నందువలన అఖండత్వము బ్రహ్మవనందు సిద్ధిస్తుంది ఏ విధంగా నీలో ఘట అంటున్నప్పుడు నీల రంగుతో విశిష్టమైనటువంటి ఘటరూప విశేషము ఉంది అందుకని నీలో ఘట అనేటువంటి నీల శబ్దము మరియు ఘట అనేటువంటి శబ్దము విశిష్టార్థాన్ని బోధిస్తున్నాయి కాబట్టి అక్కడ విశిష్ట భావం ఉంది కానీ ఏ విధమైనటువంటి గుణములు ధర్మములు బోధించబడకుండా కేవల స్వరూప మాత్రమే బోధింపబడుతున్నందులన విశిష్టము కాదు బ్రహ్మము మరేమనగా అవిశిష్టమై ఉంది అందువల్ల ఆ పర్యాయ చేత ప్రకాశింపబడుతూ అవిశిష్ట భావము చేత అంటే విశిష్ట భావ రహితమై బ్రహ్మముండందువలన బ్రహ్మము అఖండము అని ఈ అఖండార్థం యొక్క లక్షణము బ్రహ్మమునందు इपड़ शंकाकोड़ का शंक जुस्त श्रुतो ब्रह्म अवांग मु मनस गोचरमीबड़ी योवाचो निवर्तनते अहन मन यानी अंत वाक्कनी ब्रह्म विषय का मनसचेत वाक चेत ब्रह्म बड़ा अन श्रुत चून व మీరు తత్వమస్యాది మహావాక్యాల చేత బ్రహ్మం యొక్క అఖండ స్వరూపము అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము లక్షణ చేత సిద్ధిస్తుంది అని మీరు చెప్తూ ఉన్నారు కదా మరి తత్వమస్యాది వాక్యాలు కూడా శబ్దరూపములే కదా మరి శబ్దములైనటువంటి వాక్యాల చేత అంటే వాణి చేత తెలియబడుతుంది అని చెప్పినట్లయింది కదా మరి ఎతో వాచో నివర్తంతే అనేటువంటి శృతికి విరోధం ఏర్పడుతుంది కదా అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు ఇదేమి విరోధము కాదు అంటాడు ఎందుకనంటే తమ్ ఔపనిషదం పురుషం పృచ్ామి ఉపనిషత్ గమ్యమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపము గురించి నేను అడుగుతున్నాను అనేటువంటి శృతి ఆధారంగా చేసుకొని ఉపనిషత్తుల చేత కూడా తమ్మసారి మహావాక్యాల చేత కూడా బ్రహ్మము యొక్క అఖండార్థత్వము ప్రతిపాదించబడినందువలన అది ఉపనిషత్తు రూప వాక్యముల చేత తెలియబడుతున్నది అని చెప్పుటలో దోషమేమీ లేదు మరి ఎతో వాచ్యో నివర్తన తేనటువంటి తాత్పర్యం ఏమిటి దాని ఏమిటి అనంటే ఎక్కడైతే అవాంగ మనస ్రహ్మ మనకు చెప్పబడుతుందో అక్కడ ఫలవ్యాప్తికి విషయం కాదు అని తెలుసుకోవాలి చిదాభాస వ్యాప్తి అక్కడ లేదు అని తెలుసుకోవాలి ఎక్కడైతే మన ద్రష్టవ్యం తనతో ఉపనిషదం కురిసం పుచ్చామే అనేటువంటి ప్రమాణాలు మనకు వినపడుతున్నావో అక్కడ వృత్తి వ్యాప్తి చేత బ్రహ్మం తెలియబడుతుంది అని తెలుసుకోవాలి అయితే ఈ ఫలవ్యాప్తి వృత్తి వ్యాప్తి యొక్క విషయము మనము వేరాంత పంచదశి తృప్తిదీప ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుంటూ వచ్చాము మీరు ఇంకా ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే అక్కడ చూడండి ఇంకొక రకంగా కూడా ఇక్కడ సమాధానం చెప్పబడుతుంది ఏమనంటే శబ్దము నాకు అభిదావృత్తి లక్షణావృత్తి అని రెండు రకాల వృత్తులు ఉంటాయి అయితే అవిధ వృత్తి అంటే వాచ్యార్థము చేత బ్రహ్మము తెలియబడినప్పటికీ లక్షణావృత్తి చేత బ్రహ్మము తెలియబడుతుండందులన తత్వశాని మహావాక్యాలు వాచ్యార్థం చేత కాకుండా ఎందుకంటే వాచ్యార్థంలో విరోధం కనపడుతున్నందువలన వాచ్యార్థంలోనే విరోధీ అంశమును త్యాగం చేసి అవిరోధీ అంశమును భాగత్యాగ లక్షణ చేత అఖండార్థాన్ని బోధిస్తుండవలన वाक विषय का निरूपे वाच्यार्थम चत ले तत्म से महावाक्याल शब्द रूपे अगरपटी अंत लक्ष्यार्थम चत अखंडार्थ बोध अवचंद इकड़ व विषय अवट लेने सिद्धिस्टे अंत यो निवर्तंत अनेवांगनस गोचरत्मने అని ఈ విధంగా కూడా సమాధానము చెప్పుకోవచ్చు సరే స్వామీజీ ఉత్త ప్రకారం చేత తత్వస్యాది మహావాక్యాలు అఖండార్థాన్ని బోధిస్తున్నాయి సరే ఒప్పుకుంటాము కానీ ఈ అఖండార్థ బోధ అధికారి పురుషునికి ప్రయోజనం ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి అఖండాకారమైనటువంటి జ్ఞానము కలుగుతున్నదో అప్పుడు ఈ అధికారి పురుషులకి కలిగే లాభం ఏమిటి అని ఈ విధంగా శంక అప్పుడు గ్రంథకర్త సమాధానం చెప్తూ శంకరాచార్యుల వారి వాక్య వృత్తులు ప్రత్యక్ బోధోయాభాతి స్వద్వయానందలక్షణ అద్వయానందరూపక్ బోధ ఇన్యోన్యతాత్మ ప్రతిపత్తి భవేత్ అభ్రమర్థస్ యవర్తే తదైవీ తదర్థస్ పారోక్ష్యం యదృణు పూర్ణానందైక రూపోధవతి ప్రత్యే ప్రాతిలోమ్యసత్డ దుఃఖ మోహాత్మక విలక్షణ విరుద్ధేన హంచిదానందూ ప్రశతి ప్రత్యక్ అసత్తు జడము దుఃఖము మోహరూపమైనటువంటి ఏదైతే దేహాధిక ప్రపంచం ఉందో దీన్నంతటికీ దీనికి విరుద్ధంగా సత్తు చిత్తు ఆనందరూపమై దీనికి సాక్షి రూపమైనా ప్రకాశిస్తుందో అది ప్రత్యేక అనబడుతుంది ఈ ప్రత్యేక బోధ ఎప్పుడైతే కలుగుతుందో ఆ బాతి అప్పుడు సచ్చిదానందరూపమైనటువంటి ఈ ప్రత్యేకాత్మయే ఆ అద్వితీయము ఆనందరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు मैं आदेशकाल वस्तु परछेदरहित स्वजातीय दुर्जातीय स्वगत भेद रही अद्वितीय परब्रह्म वस्तु अदे प्रत्येगात्म सचिदानंद रूप प्रत्येगात्मा अद्वान होतापोतम अभिन्न काबट्टी परोक्षता भ्रा परछिन्नता भ्रांति निवृत्तमतू జీవ బ్రహ్మల యొక్క ఐక్య జ్ఞానం చేత అజ్ఞాన నివృత్తి ద్వారా సర్వదు నివృత్తి పరమానంద రూప ప్రాప్తి అనేటువంటి మోక్షము అనేటువంటి ఫలము సిద్ధిస్తుంది కాబట్టి జీవునియందు పరిచ్ఛిన్నత్వము అబ్రహ్మత్వము అనేటువంటి భ్రాంతి ఉండే మరి బ్రహ్మమునందు అనాత్మత్వము పరోక్షత్వము అనేటువంటి భ్రాంతి ఉండే ఈ భ్రాంతుడు ఓత పోతముగా బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని ఈ విధంగా తెలుసుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం కలుగుతుందో అప్పుడు బ్రహ్మమునందు ఉన్నటువంటి పరోక్షత్వము అనాత్మత్వ భ్రాంతి ఏదైతే ఉందో అది నివృత్తి అవుతుంది అదే అని ఈ విధంగా అపరోక్షంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు జీవాత్మ పట్ల ఉన్నటువంటి పరిచ్ఛత్వ భ్రాంతి అబ్రహ్మత్వ భ్రాంతి నివృత్తం అవుతుంది ఈ ప్రకారంగా సాక్షాత్కారం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అభేద జ్ఞానం చేత అఖండాకారమైనటువంటి బ్రహ్మ జ్ఞానం చేత అజ్ఞాన నివృత్తి ద్వారా సర్వదుఖ నివృత్తి పరమానంద రూప ప్రాప్తి ఫలము కలుగుతున్నది అని అఖండార్థం యొక్క నిరూపణ శ్రీ మహాదేవానంద సరస్వతి స్వాముల వారి చేత విరచింపబడినటువంటి శ్రీ అద్వైత చింతా కౌస్తుభ టీకా సహిత తత్వానుసంధానము అనేటువంటి గ్రంథము ఆధారంగా చేసుకుని యథామతిగా తెలుసుకున్నాము ఇంకా తెలుసుకోవాలంటే అద్వైత సిద్ధులు విస్తారంగా ఉంది విశేష జిజ్ఞాస ఉన్నటువంటి వారు అక్కడ తెలుసుకోవచ్చు ఈ ప్రకారంగా అఖండార్థం యొక్క విచారణ యథామతిగా చెం సహనావతు సహనోగునతో సహ వీర్యం గరవావహై తేజస్వినీతమస్సు మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి